కీర్తన సంఖ్య రెండు వందల పదమూడు చలువకు వేడికి సరికి సరి కలదిక హరి కరుణే మాకు కాయము కలిగిన కలుగు పాయపు మదములు పై పైనే రోయదు తను గని రుచులే వెదకున్ను ఏ ఎడహరిని ఎరుగుట ఎప్పుడో కడుపు నిండితే ఘనమై నిండును బటి పంచేంద్రియ పదిలములు విడివ వాసలును వెలయు బంధములు కడగని మోక్షము గైగొనుటే పొడో పెక్కులు చదివినా పెనగు తోడనే తెకుల పళ్ళు సందేహములు ఎక్కువ శ్రీ వెంకటేశా నీ వేమ నికపు వెల్పవు నీ చితమికను